స్తోత్రం అయినా పరిశుద్ధిగా జీవం బలసా నా తండ్రి నీకెంతో వర్ణాలు ప్రభావ ఎన్న నేడు నిరంతరం వేపరీతి ఉన్న గొప్ప తండ్రి పరిశుద్ధులు ఉన్న దీవానికి స్థితులు స్తోత్రమైన నా దేవ నా ప్రభు ఘర్షణ కాలం ప్రభావైనా దీని మంత్రం మీరు మా సహాయకులుగా ఉన్నంత నీకు ఎంతో వర్ణాలు ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించడానైనా అనుక్షణం ప్రతి క్షణం ప్రభావ మీ కృప కృప మాకు అనుగ్రహించడానైనా మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞత ఆస్పత్రులు చెల్లిస్తుంది మా సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి మీకే యుగ యుగంలో కలుగు ఆడవిగా ప్రభా నా దేవ మీ సన్నిధికి మేము వచ్చిన మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించడం అయినా నా దేవ మీ దిగిరండి మీ వినూతనమైన పర్షదాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాకిందరూ మీరు మాతో మాట్లాడిన ప్రభావరగా నడిపించండి మీ వాక్యం సరగా మా జీవితాలు మేము ప్రభావ సరి చేసుకుని ముందుకు లాగా సహాయపడండి యుగ సమాప్తి చివరి అంచుకు మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్తనే ప్రభా ఎక్కడ తీసినా ప్రభా అలజడి ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుంది కదా ప్రభా ఈ లోకం నైనా అంతకంతకు అది ప్రభా దిగజారిపోతుంది ప్రోభ ఎవరు తెలి తెలియని సమయంలో వాళ్ళందరూ కొట్టుకుంటూ నేను వాక్యం చెప్తుంది ప్రభా అలాగే నేను మనుషులు అదే రీతి కనుక ప్రభావ నైనా ఎస్ఐ ఇవన్నీ మాకు చూపిస్తూ ప్రాభ మమ్మల్ని బలపరుస్తున్నారు నైనా ప్రభా మీరు మాకు ఈ విషయాలు బయటపరుస్తున్నారు వాటి అన్నింటినీ ప్రభావ ప్రతి సంఘాల ప్రభావం ప్రకటించాలా ఎక్కడ అవకాశం ప్రభావ మీరు అనుగరిస్తే అక్కడ మేము ఈ వాక్యాన్ని ప్రకటించాలా అనేక నుంచి సువార్త ప్రకటించేది ఒక అలవాటు ప్రభావం ఓ ప్రభా మా కనులేదుట మా చుట్టుపక్కల పరిసరాల్లో మా వారిలో ప్రతి స్థలాల్లో ఆయన అనేక వాహ్యని ప్రకటించాలా ఎంపీ నీక సినిమాణం గురించి మేము ప్రకటించాలా ప్రభావం నైనా పాపంలో ఉండడు మనుషుల లోకంలో భయంకరంగా నైనా ఎంతో మంది నరకనిగిపోతున్నారు నశించిపోతున్నారు ఈ లోకంలోనైనా ప్రకటించబడాలా దేవా బిడ్డలకు మరొక అవకాశం అంటే ప్రతి బలహీన నుంచి మా బిడ్డ కల్పించండి ప్రభావ ప్రతిలో ప్రభావ అంగీకారంగా ప్రభావం గణపతిలో సహాయపడండి వాళ్ళు ఇంకేమైనా బలనీయతలు ఉంటే మీకు ఆయాసకరణ జీవితం వాళ్ళు ఇంకేమైనా ఉంటే ప్రభావం ఇంకేమైనా రహస్యమైన ఒప్పుకోవటమే క్షణం అర్థమైపోతే వాటిని శుద్ధీకరి శుద్ధీకరింపబడాలి ప్రభావం జాగ్రత్తగా విశేషంగా ప్రభావం మీ స్వాతను ప్రకటించాలావించాలి అలాంటి మమ్మల్ని నడిపించి మీ మహిళ మధ్య మిమ్మల్ని అందరూ వెళ్ళిపెట్టుకొని ఆరు నగరంలో బాబా మీరే ఆధిక నడిపించి మీరు ఆకలి అన్ని సిద్ధవచ్చు ప్రభు స్టెంతో ఎంతో మంచిది మనము ఏసు प्रभुं स्तुतिं छुटाए एंतो एंतो मंचीती महो नतुडा नी नाममनो महो नतुडा नी नाममनो स्तुतिं छुटाए स्तुतिंचुटा एंतो एंतो मंचीदी विलुवैन रक्तं सिलुवालो कारची विलुवै स्तुतिंचुटा एंतो एंतो मंचीदी एंतो गोपा रक्षाननिची एंतो गोपा रक्षाननिची विंतल्लिना जनमोगल ममु जेसेलो भुं स्तुतिंचुटा एंतो एंतो मंचीदी माशिलमु माकीडेमु माशिलमु माकी చుట ఎంతో ఎంతో మంచిది ఉన్నత దుర్గం రక్షణ శృంగము ఉన్నత దుర్గం రక్షణ శృంగము రక్షించువాడు మన రక్షించువాడు మన హలే హుయా హూయా యేసు ప్రభుం స్తుుటా ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు Om alumbay In her own artisam glaube pledges Chuta, entho entho manchidi. Rathrimbavallu vinolatonu. Rathrimbavallu vinolatonu. Stuthin chuta e bahumanchidi. Stuthin chuta e bahumanchidi. Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Yesu, Prabhun, Stuti, Chuta, Into, Into, Man, Chiti, Praise the Lord. ప్రార్థిస్తాం పరిశుద్ధు దేవా మందర బధనాలు వేసయ్యా ప్రభు ఈ ఉదయం కాలం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకెంతో బదనాలనైనా ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రభు ప్రతి విషయంలో మేము మీకు అంగీకారం ఉండేలాగానే నడిపించండి అయినా అవును ప్రభావ మా చింత యావత్ మీ మీద మోపుతున్నాం తండ్రి స్వస్థపరిచే గొప్ప దేవుడవునైనా అనేక పర్యాలు మా జీవితాలు అద్భుతాలు చేసిన గొప్ప దేవుడవునైనా మీకే సమస్తం ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొని మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలంనైనా వాడు మీ బిడ్డల్ని జల్లడబడుతున్నాడని వాక్యం చదివిస్తుంది తండ్రి అవునైనా కానీ మీరు ఎంతో సహాయ మాకు సహాయకులుగా ఉండి సహకారీగా నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ఈ సాయంత్రం సవరణ ప్రభావ మీతో మీతో సంభాషించాలని ఆశపడుతున్నాం మా అతను మాట్లాడినండి దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందు పోయి బిడ్డలుగా తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సాయంత్రం సమయంలో మనము దేవుని వాక్యంలోని హగ్గాయ గ్రంథం నుంచి ఒక వాక్య ధ్యానించబోతున్నాం గతంలో మనం హగ్గాయ గ్రంథం గురించి బహు దీర్ఘంగా ధ్యానించినాం ఎంతమంది జ్ఞాపకం ఉంది నాకు తెలియదు కానీ గంటలు పన్నెండు గంటల రికార్డింగ్ ఉన్నది హబ్ మీద ఏ సంవత్సరం అనేది జ్ఞాపకానికి వస్తుంది నాకు పదిహేను రెండు సంవత్సరం అదే మనకి బహు ప్రాముఖ్యమైన సంవత్సరం అది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మనం చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలన్నీ దీర్ఘంగా ధ్యానించి రికార్డింగ్స్ చేసినాం అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి కొన్ని ఒక్కొక్క ప్రవక్తకు సంబంధించిన వాక్యాలన్నీ వర్డ్ టు వర్డ్ చూస్తే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లా ఉంటే అధ్యాయం ఒక్కొక్క పుస్తకానికి సంబంధించి ఆగ్య గ్రంథంలోని వాక్యాలని మనం ధ్యానించినప్పుడు దానికి చరిత్రాత్మకంగా దానికి సంబంధించిన ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్ అవన్నీ దీర్ఘంగా చూసినాం మనం అయితే హగ్గై అంటే పండగ అని కూడా ధ్యానించినాం జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ ట్వంటీ హగ్గై అంటే పండగ తర్వాత జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఎందుకు మన గ్రూప్లో మనం దీర్ఘంగా చూస్తామంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూసి నువ్వు వాక్యాన్ని అనిస్తే నువ్వు తప్పిపోవు ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ ఇయర్స్ కితము ఒక మెథడిస్ట్ పాస్టరు ఆయన పేరే జేమ్స్ స్ట్రాంగ్ ఆయన తన జీవితాన్ని సంపూర్ణంగా త్యాగం చేసుకొని బైబిల్లో ఉన్న ప్రతి హెబ్రీ భాషలోని పదాలని గ్రీకు భాషలో ఉన్న పదాలన్నిటినీ ప్రతి పదానికి అర్థాన్ని రూట్ మీనింగ్స్ తో పాటు తీసి జాగ్రత్తగా భద్రపరిచండి ఆయన జీవితాంతం దాని కొరకే జీవించండు అట్లా కొంతమంది మెతిరిష్ట సేవకుల గురించి నేను చరిత్రలో చూసిన చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు ఉదాహరణకి క్యాథరిన్ కుల్మన్ అనే గొప్ప దైవజనరాలు ఐమెప్ సేవ పరిచయలనే బెనిహీన్ అనే పాస్టర్ అభిషేకం పొంది సేవలకి వచ్చి ఇప్పటి వరకు ఆయన సేవ చేస్తా ఉన్నాడు అట్లా మంచి గొప్ప గొప్ప ధోజన్లు మెతరిస్ చర్చ నుంచి వచ్చినారు జేమ్ స్ట్రాంగ్ పర్టికులర్ మన గ్రూప్కి ఎక్కువ పరిచయం ఎందుకంటే మనం ప్రతి వాక్యాన్ని జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ తో పోల్చుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనం మిస్టేక్ చేయమన్నట్టు ఆ వాక్యంలోని సత్యాన్ని గ్రహించేటప్పుడు మనం మిస్టేక్ చేయమన్నట్టు తర్వాత కొన్నిసార్లు ఆ వాక్య ఆ పదము దేనికి సంబంధించింది ఫలాని పదం దేనికి సంబంధించిందని అక్కడిక్కడ పరిగెత్తి వెతికే బదులు జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే దాని చరిత్ర మొత్తం చూపిస్తాడు అది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది తర్వాత వాటి ఆత్మీయ సత్యాలు కూడా చూపిస్తూ ఉంటాడు అందుకు మనం వాటిని దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాం అయితే గతంలో విపరీతంగా చూస్తే వాళ్ళం జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ రెగ్యులర్గా రికార్డింగ్స్లో మీకు కనిపిస్తూ ఉంటాయి జేమ్ నంబర్స్ అయితే ఒకరోజు చక్రవర్తి బ్రదర్ విజయవాడలో ఉంటాడు గుంటూరులో ఉంటాడు అతనాడు అన్న సార్ మీరు ఎందుకు ఈ జేమ్స్ రాంగ్ నెంబర్స్ తెలుగులో తర్జుమా చేయరని ఆల్రెడీ ఇంగ్లీష్లకు తర్జుమా చేయబడినాక దాన్ని తెలుగులకి ఎందుకు తర్జుమా చేయాలా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఆయన తన జీవితాంతం అంటే ముప్పై నలభై సంవత్సరాలు లేక యాభై సంవత్సరాలు మొత్తము దాని కొరకు త్యాగం చేసుకొని ఎంతో మందిని ఉద్యోగంలో పెట్టుకొని స్కాలర్స్ ని వాళ్ళతో రాపించుకున్నాడు మనం దాన్ని తిరిగి చేయడానికి అవసరం లేదు వాటిని కేవలం మనం చదువుకొని నేర్చుకొని పాటించుకోవడం కోరిక ఎందుకంటే మన పిలుపు తర్జమా చేసేది కాదు మన మనకు అనుగ్రహించబడ్డ పిలుపు వేరే కాబట్టి దాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా జీవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిలిపిస్తాడు రూబేనుకు ఒక పిలుపు మనం చూస్తాం పన్నెండు మంది గోత్రికలలో దాని తర్వాత యూదాకి ఒక పిలుపు ఉండే ఒక పిలుపు ఉండే ఒక పిలుపు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపునిచ్చింది దేవుడు కాబట్టి ఎవరి పిలుపు వాడు తగినట్లు జీవించుకోవాలా అంతేగాని వేరేవాడి నాగటి నాకు ఎందుకు అని ఆలోచించాలా మనం నీ నాగలి నీదే నీ పొలము నీవే దునుకోవాలా కాబట్టి మన ప్రాబ్లం ఏంటంటే వేరేవాణి పొలంని చూసినప్పుడే వానితోని పోల్చుకొని మనం కుల్లు పడడము ఇట్లాంటివన్నీ బాధలు వస్తూ కాబట్టి అవసరం లేదు మనకి మన మనకి అనుగ్రహించబడ్డ పొలం ఏంది మనకు అనుగ్రహించబడ్డ నాగలి ఏంది అవి గ్రహించి ప్రభా అందులో నేను విధేయత కలిగి విశ్వాసతల్లో ముందుకోవాలని సహాయపడినైనా అన్న ప్రార్థనలు మనకు అయితే హగై అంటే హెచ్ ట్వంటీ టూ ఏముందంటే పండగ అనుంది తర్వాత పండగ ఆ ట్వంటీ టూ రూట్ వర్డ్ ఎ ఫెస్టివల్ ఆర్ విక్టిమ్ బేర్ అనుంది ఏ ఫెస్టివల్ ఆర్ a victim, therefore రెండు వేల పదిహేను సంవత్సరాలలో మనం వాటిని ధ్యానించినప్పుడు అక్కడ ఈ దీనికి సంబంధించిన ఈ పదానికి సంబంధించిన ధీర్ఘ చూపించిన నేను అది నేను అనుకుంట ఏప్రిల్ మే ఆ నెలలో చూపించిన రెండు వేల సంవత్సరం ఎందుకంటే ఆ టైంలో పండుగ స్టార్ట్ అవుతుంటాయి ఆరంభమవుతుంది పండుగ డిసెంబర్లో ఎండ్ అయితే ఏప్రిల్ నుంచి పండుగ స్టార్ట్ అవుతున్నట్టు మతపరమైన జీవితంలో అయితే H2282 ట్వంటీ టూ ఎయిటీ ఏముందంటే పండగ ఒక పండగ తర్వాత ఇంకోటి ఉంది ఏంటంటే ఆర్ ఎ విక్టిం దేర్ ఎ విక్టిం దేర్ అంటే బాధితుడు ఉదాహరణకి మనం చేస్తాం వరదలు వస్తే కొట్టుకోకపోయినాక వరద బాధితులు అంటే వరద నుంచి బాధను అనుభవిస్తున్న వరద బాధితుడు అట్లనే ఇక్కడ పండగ బాధితుడు అని హగ్గై అంటే ఎవరు అట్లా రాసుకుంటారు ఎవరన్నా పేరు అట్లా పెట్టుకుంటారా ఏ పండగ బాధితుడు తర్వాత అక్కడ ఏముందంటే ఏ సాక్రిఫైస్ అంటే సంపూర్ణంగా అర్పించబడ్డవాడు అంటే త్యాగం చేయబడ్డవాడు అని అర్థం దేవుని కొరకు సమర్పించబడ్డవాడు అని కూడా అర్థం హగ్గై అయితే అటువంటి ప్రవక్తకి దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది ఎప్పుడంటే ఈయన దర్యావేష కాలంలో ప్రవక్త మనకి తెలుసు దర్యావేష కాలం ఎప్పుడు అనేది ఎవరికైనా తెలుసా దర్యావేష కాలం ఎప్పుడు ధాన్యాల కాలం అన్నా కాలం ధాన్యాలు బబులోను కాలం కదా దర్యావేషు పర దేశపు రాజు కదా ఆ టైంలో ధాన్యాలు కూడా ఉంటాడు కదన్నా పారసికా దేశపు రాజు టైంలో లేడు బ్రదర్ ధాన్యాలు బబులోను నిపుకర్నేసరి కాలంలో ధాన్యాలు ఉన్నాడు పారసిక దేశపు రాజు అహేశ్వరు దాని తర్వాత దర్యావేశు వీళ్ళు అన్నట్టు అన్నా ఎస్తేరు గ్రంథంలో చూస్తాము పారసిక దేశం సంబంధించింది కాబట్టి దర్యావేషు రాజు కాలంలో ఉన్న ప్రవక్త అన్నట్టు అంటే అశురు ప్రాంతాలు అవని పారసిక దేశము కాలానికి పర్షియన్ కింగ్స్ అంటారు వాటిని పర్లేదు అయితే ఆ కాలంలో ఈయన అయితే ఈ ప్రవచనాలు ఈ హగ్గా ప్రవక్త హగ్గా గ్రంథం అంతా దేవుని మందిరాన్ని తిరిగి కట్టండి అని ప్రోత్సాహి ప్రోత్సాహపరిచే పుస్తకం అన్నట్టు దేవుని మందిరాన్ని తిరిగి ఎందుకు కట్టాలా అది కూలిపోయింది అది చెడిపోయింది రాళ్ళు పడిపోయినాయి అది ధ్వంసం చేయబడింది దాన్ని తిరిగి కట్టాలా ఆత్మీయ స్థితిలో దాన్ని అర్థం చేసుకోవాలా మనం ఎందుకంటే హగ్గాకి సంబంధించిన ప్రవచనాలు ఈ కాలానికి సంబంధించిన ప్రవచనాలు హగ్గైస్ మెసేజ్ ఫర్ టుడే అని ఉంటాయి మన రికార్డింగ్స్ ఇంటర్నెట్ లో ఇంకా ఎవరు ఉండవు నాకు తెలుసు మీరు వెతకండి ఇంకా ఎవరు ఉండవు మనయే అయితే ఈ ఈ కాలానికి సంబంధ అంటే మన కాలానికి ప్రస్తుత కాలానికి సంబంధించిన హగ్గై ప్రవచనం అని వాక్యం అక్కడ మనం ఏం చూస్తామంటే అది దర్యావేష కాలము లేక పారసిక రాజుల కాలంలో చెప్పగొట్ట ప్రవచనం మనకి ఎట్లా అనేది జెరు బాబెల్కి సంబంధించింది ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాము యూతకు సంబంధించింది యహోశివాకి సంబంధించింది ఇంకొక యహోశివా కనిపిస్తాడు మనకి ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో అయితే నేను చూపించాల్సిన వాక్యం ఏంటంటే గతంలో చూసిన వాక్యాలే కానీ ఈరోజు చూపించాల్సింది మీకు ఏంటంటే రెండవ అధ్యాయం రెండవ అధ్యాయములో ఈ ప్రవక్త ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాడు అది గతంలో మనం చూసినాము ఈరోజు చూస్తున్నాం మరోసారి చూడండి రెండవ అధ్యాయము హై గ్రంథము రెండవ అధ్యాయము ఐ ఆరవచనంలో మీరు ఏం చేస్తారు చూస్తున్నాం ఒక వాక్యాన్ని దానికి ముందు ఏమంటుందంటే ఐదవ వచనంలో మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం భయపడద్దు ఆయన ఆత్మకి మనం ఎక్కువ ప్రాధాన్యత దుఃఖపరచొద్దు ఆత్మని అని వాక్యం మనం చూస్తాం ఆత్మ అంటే అతను కూడా మన లాంటి స్వభావం గలవాడు అంటే మనిషి గుణగణం ప్రేమ జాలి దయ లాంటి వాడు అన్నట్టు ఆత్మ అంటే అతనికి కూడా మనలాగానే భావన ఉంటుందన్న విషయాన్ని అక్కడ అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడే అంటే ఆత్మ వచ్చినప్పుడు మనకి ధైర్యం వస్తుంది విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుండ మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నది నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడుకుడి అయితే పాత నిబంధన పుస్తకాలలో దేవుని ఆత్మ గురించి ఎక్కువ మనం వినం కానీ కృత నిబంధనకు ఎక్కువ వింటాం పరుశుదాత్మ గురించి ఆ పుస్తక చూస్తాం ఎందుకు యోహాన్ సువార్తలు చూస్తాం అని ఏశ్వర్ మీదికి పరశుదాత్మ దిగి రావడం అనేది అక్కడి నుంచి మనం చూస్తాం అన్నట్టు దేవుని ఆత్మకు సంబంధించిన విషయాలు అయితే ఆరో వచనంలో ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను దేవుడు ఇంకొక మారు ఆకాశంను భూమిని సముద్రమును నేలను కంపింప కాబట్టి కంపింప జతును అన్న ఇది కంపింప జయబడడం కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఆరో వర్షంలో ప్రవక్త ద్వారా మరియు సైన్యములకు అధిపతి అహోవ సెలవిచ్చినది ఏమనగా ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నాలుగు ఉన్నాయి ఇక్కడ ఆకాశము భూమి సముద్రము నేల మనకి ఇవన్నీ చూసుకున్నాం రికార్డింగ్స్ లో ఈ నాలుగు గుంపులు ఏంది అనేది అవి మనల్ని ఎప్పుడు వెంటాడతాయన్న విషయాన్ని మనం గ్రహిస్తూనే ఉన్నాం అయితే ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింప చేతును ఇంగ్లీష్ లో ఏముందంటే వన్స్ అగేన్ ఐఎమ్ గోయింగ్ టు షేక్ ఐ విల్ షేక్ ద హెవెన్స్ ది ఎర్త్ ఐ విల్ షేక్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ ద సీ అండ్ ద డ్రై ల్యాండ్ నాలుగుని అన్నట్టు ఈ నాలుగిటిని నేను మరోసారి షేక్ చేయబోతున్నాను అంటే వాటిని ఇంకొక మారు వాటిని కంపింప చేయబోతున్నాను అంటున్నాడు అంటే ఒకసారి ఆల్రెడీ కంపించిండు కంపింప చేసిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొక మారు కంపింప చేయబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మనకు తెలుసు పాత కాలంలో జరిగినాయి క్రత కాలంలో జరుగుతాయి అవి కృత నిబంధన జరిగే టైంలో ఆత్మీయస్థితిలో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనుషులు గ్రహించారు ఎందుకంటే కండ కనిపించినట్లయితేనే గ్రహిస్తారు మనుషులు అది ఆత్మయ స్థితిలో జరుగు జరుగుతప్పుడు గ్రహించరన్నట్టు కాబట్టి పాత నిబంధన కాలంలో ప్రకృతి సహజంగా నెరవేరినాయి మన కాలంలో అది ఆత్మీయ స్థితిలో నెరవేరుతున్నాయి అందుకు నీకు ఆత్మీయ అవసరం వాటిని గ్రహించాలంటే కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే మీరు భయపడద్దు అని ఫస్ట్ పాయింట్ కాబట్టి మనం అక్కడి నుంచి తీసుకొల వాక్యం నా మీద ఆత్మ ఉంది నా మధ్యలో మన మధ్యలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి నేను భయపడను ఎందుకు భయపడను దేవుడు మరొకసారి ఆ ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నెలను నేను కంపింపజేతును మనకు తెలుసు బుర్రల తీర్పులు ఇవన్నీ చూసుకున్నాము ఎట్లా కంపింపజేస్తాడు దేవుడు అనేది పైనుంచి అవన్నీ ఆత్మీయ స్థితిలో చూస్తాం మనం అన్నీ ప్రకృతి సహజంగా కాదు చూడాల్సినాయి ప్రతిదీ ప్రభు మనకు చూపించాలా అగ్ని సంబంధించింది కొండలు దేనికి సంబంధించినవి సముద్రం దేనికి సంబంధించినవి ఇవి ప్రకృతికి సంబంధించినవి కావు ప్రతిదీ ఆత్మీయమైంది చిహ్న పరంగా చెప్పబడ్డాయి అన్న విషయాలను మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే భయపడన లేదు మనం భయపడద్దు పైగా అక్కడ ఏమంటున్నాడంటే కంపింప చేయబోతున్నాడు ఇంకొకసారి కంపింపజేయబోతుడు సమస్త సృష్టిని సమస్త సృష్టి కంపింప దేవుడు కాబట్టి నువ్వు ఏం చేయాలా బహు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా నీ మనసు పరి పరి విధాలుగా పోనీయకుండా దాన్ని నీ అదుపులోకి పెట్టుకోవాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన కంపింపజేసే టైంకి లోకాతీతమైన అన్నీ కదిలింపబడతా లోకాశలకు బానిసలైపోయిన వారి సమస్యలు వారి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి గాలికి ఎగిరిపోతూ కంపించినప్పుడు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి తుఫానికి ఎగిరిపోయినట్లుంటాయి వాళ్ళు ఆయన ఆ రీతిగా కంపింప చేయబోతున్నాడు వన్ సెకండ్ ఐ విల్ షేక్ అంటున్నాడు గతంలో చేసినట్లు ఇక మీదట షేక్ చేయబోతున్నాడు అంటున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా జీవించాలా ఈ కంపింప పడిపోకుండా జీవించాలా ఎందుకంటే ఆ రోజు కంపించినప్పుడు నువ్వు నిలబడని స్థితిలో ఉన్నవనుకో ఎగిరిపోయినవనుకో గాలికి నీ బలన్నేత అప్పుడు బయటకు అయ్యో నేను ఏం చేసినాను నేను ఎందుకు ఇట్లా తయారైనను అని అప్పుడు బాధపడుతూ ఉంటాం అనట్టు ఏడో వచనంలో ఏమంటుందంటే నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు నేను ఈ మందిరమును మహిమతో నింపుదును కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాల దేవుని యొక్క మహిమ మందిరంలో నింపబోతున్నాడు ఆయన వాగ్దానం అది కాబట్టి మనము బహుజాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపింప దశలో నువ్వు ఎటను లవడగలవు ఉంటాయి కష్టాలు ఉంటాయి మనం చూస్తున్నాం ఎన్నెన్ని కష్టాలలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తున్నాడు ప్రతి దశలో ఆయన మనల్ని నడిపించుకుంటా వస్తా కాబట్టి ఆయన ఈ భూమిని కంపింపజేయబోతున్నాడు నువ్వు ఆ రోజు ఎక్కడ అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే రాబో ఉపద్రవము భయంకరమైన ఉపద్రవాలు రాబోతున్నాయి అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ ఆయన ఆజ్ఞ లేకుంటే భూమి కంపింపదు ఈ సృష్టి కంపింపదు కాబట్టి ఆయన ఎందుకు కంపి నేనే చేస్తా అంటున్నాడు నేను కంపింపజేతున్నట్టున్నాడు ఎట్లా ఆయన నాసిక రంధ్రం నుంచి ఊదినప్పుడు గాలి ఆ గాలికి ఈ సృష్టి మొత్తం కంపిస్తుంది కాబట్టి ఆ కంపింపే సమయంలో ఏం జరుగుతుందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎవరు ధైర్యంగా బదలరు ఆ తుఫానికి ఆ గాలికి ఎగిరిపోకుండా జాగ్రత్తగా నిలబడే ఎవరు నేను ఆ విషయం గురించి మనం మాట్లాడుతున్న ఈ క్షణం కాబట్టి ఎవరు నిలబడగలరు అంటే బాహు జాగ్రత్తగా ధ్యానించండి ఎవరైతే వారి స్వ శక్తి మీద ఆధారపడతారో ఎవరైతే వారి తెలివి మీద ఆధారపడతారో ఎవరైతే వారి ధనం మీద ఆధారపడతారో ఎవరైతే వారి ఉద్యోగాల మీద ఆధారపడతారో ఎవరైతే ఈ లోకం మీద ఆధారపడతారో అందరు గాలికి ఎగిరిపోతారు వీటన్నిటినీ నువ్వు ఆశ్రయం చేసుకుంటే ఎగిరిపోతావు యశగ్రంథంలో నేను ఎన్నిక పర్యాలు ఆ రోజు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నేను తరుచుగా చూపించేవాడిని మనుషులు మరణంతో నిబంధన చేసుకున్నారు ఉపాద్రం వచ్చినప్పుడు నాకేమీ కాదులే అని ధీమాగా ఉన్నప్పుడు ఆ ఉపద్రం వచ్చి వారిని అందరినీ కొట్టుకొని పోతుందన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం కాబట్టి అబద్ధంను ఆశ్రయించినారు అన్న వాక్యం జ్ఞాపకం చేసింది మనల్ని ఈరోజు ఈరోజు మతపరమైన జీవితం అబద్ధాన ఆశ్రయించింది నాకేం కాదులే నేను ధీమాగున్ననులే నేను ఎత్తపడతానులే అని అనుకుంటున్నారు కానీ అక్కడ అంటున్నాడు ఆకాశంలో కూడా నేను కంపింపజేయబపోతే నువ్వు పైకి ఆకాశంలు కూడా నేను కంపింపజేయబోతున్నానంటే నువ్వు ఎక్కడ పోతావు ఈ భూమిని కూడా కంపింపజేయబోతున్నాడు ఆయన నీళ్ళని సముద్రాన్ని కంపింపజేయబోతున్నాడు నేలను కంపింపజయబోతుడు భూమికి నెల తేడా ఉందా లేదా భూమికి నేలకు చాలా తేడా ఉంటుందా భూమి అనే ఒకటే కదా కదా అని వచ్చి మీరు అండ్ ల్యాండ్ ఈ నాలుగు గుంపుల దశలో మనము దీర్ఘంగా కొంతకాలం కిందట ధనించినాము కానీ ఈ ఆకాశము కూడా కంపింపజేయబోతున్నాడు అంటే ఊహించుకోవాల్సింది ఏంటంటే అక్కడున్న దుష్ట శక్తులన్నిటినీ ఆయన కంపింపజయబోతున్నాడు ఆ మనుషును ఎంతగానో సతాయించినాయి కాబట్టి వాటిని కూడా కంపింపజేయబోతున్నాడు మరి నువ్వు అక్కడికి ఎక్కడ పోతావు నేను అమాంతంగా గాలిలోకి వెళ్ళిపోతాను అని ధీమాగా ఉన్నారు అక్కడ కూడా కంపిస్తున్నాడు దేవుడు ఇంకొకసారి బహు కష్టం కదా అక్కడ పోతే భూమి కూడా కంపిస్తుంది సముద్రంలో దాసుకుంటే అడ కంపిస్తుంది నువ్వు ఎక్కడ దాసుకున్నా ఎక్కడ పోయినా కంపిస్తుంది నేను ఈ మధ్య విన్నను చంద్రమండలంలో కూడా ల్యాండ్స్ అమ్ముతున్నారంట గొప్ప గొప్పలు ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు తర్వాత ఒక ఊరికి వెళ్ళినట్లు బస్సులలో ఏరోప్లేన్లో ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళినట్లు చంద్రమండలానికి కూడా వెళ్ళి రావచ్చు ఇక మిదట మనుషులు పోతున్నారు కూడా చాలా మంది ప్లాన్ చేసుకొని టికెట్లు కట్టు కొనుక్కొని కోట్లు ఖర్చు పెట్టి ఊహించుకోండి ఇంకొక పది పదిహేను సంవత్సరాలకి ఎట్లుంటుంది ఆ పరిస్థితి నీ కళ్ళ ఎదుట ఆ కారులు గాలిలో ఎగురుతూ ఉంటాయి నువ్వు ఇట్లా ఎక్కువ అది గాలికి తీసుకుపోతుంది ఆడి నుంచి ఇంకెక్కడ పోవాలని అడుగు డ్రాప్ చేసి అది వెళ్ళిపోతుంటుంది ఆ కాలానికి మనం సిద్ధమవుతున్నాం త్వరలో ఎందుకంటే మనం ఇవన్నీ సంబంధించిన గతంలో ఎన్నిసార్లు చూపించాం మీకు ఆ కాలానికి ఆ టెక్నాలజీస్ అన్ని మన కాలంలో నెరవేరుతున్నట్లు నేను చూపించిన కొంచెము బాధ అనిపిస్తూ ఉంటుంది మనుషులకి ఇది ఏంది అనేసి ఏం జరగబోతుంది అనేది ఒక గ్రహించలేరు కానీ వాళ్ళందరూ చూసి నీ ప్రవక్తలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది నీ బాధ్యత కూడా చూసి నేను నువ్వు జాగ్రత్త నీ కుటుంబాలను కాపాడుకోవాలా నీ సంఘస్థలను నువ్వు అది నీ బాధ్యత కాబట్టి సైన్య సైన్యంలోకి అధిపతి వ్యూహో సెలవించినదేమనగా ఇంకా కొంతకాలము ఇంకొక ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును అయితే మనము ఆశ్చర్య సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన మహిమతో మనల్ని నింపబోతున్నాడు దేవుడు అంటే ఆయన ఆయన ఆయన మహిమ అంటే గ్లోరీ ఇంగ్లీష్లో గ్లోరీ అంటాం కదా నేను ఈ మందిరంను మహిమతో నింపుదును అయితే పర్శుద్ధాత్మతో నింపబడడం వేరే మహిమతో నింపబడడం వేరే ఎందుకంటే పర్షుతాత్మతో నింపినప్పుడు మీరు శక్తి నదుతారు బూదిగంతంలో వరకు సాక్షిగా ఉంటారు కానీ ఆయన మహిమతో నింపితే ఏం జరుగుతుందంటే ఆయన నీతో నీలో ఉండి నిన్ను ఉన్నాడు నువ్వు ఎక్కడ అక్కడ అద్భుతకాలు జరుగుతూ ఆ మహిమ మహిమ దానికి సంబంధించి ఆయన సాధారణంగా ఆయన మహిమను ఎవరికి కానీ దేవుని మందిరానికి ఇస్తా ఏ మందిరమో మనకు తెలుసు అది లక్ష మందికి తప్ప ఎవరికి మహిమ ఎందుకంటే మనము మన స్వార్థం కొరకు వాడుకొనే వాడుకోం ఈ మహిమను ఎందుకంటే ఆయన సేవా పరిచర్య కొరకు ఆయన నామ ఘనత కొరకు ఆయన నామాన్ని ప్రకటించడం కొరకు మనం ఎంతగానో త్యాగాలు చేసుకుంటున్నామో శ్రమల పాలవుతున్నాము అనారోగ్య పాలవుతున్నాము అన్ని విషయాలలో చిత్రబద్ధ అనుభవిస్తున్నాం మనం మన శరీరంలో మానసికంగా అన్ని విషయాలలో ఆత్మీయంగా ఎన్ని రాత్రులు నిద్రలేని జీవితాలు ఎందుకంటే రాత్రుల అటాక్ చేస్తే దు ఒక్కొక్క ఒక్కొక్క ఒకటి వచ్చి అటాక్ చేస్తుంది దాని తను కొట్లాడేదాన్ని తరిమిసినాక అది పోయి ఇంకొక దాన్ని చెప్తుంది ఇంకో బలం ఇంకో పవర్ఫుల్ అనే దాన్ని చెప్తుంది అది కూడా వస్తుంది అది వచ్చి మనల్ని కొట్లాడుతుంటుంది అట్లా ఎన్నో రాతుళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్ గా నిద్రలే లేదు లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది ఆత్మీయ పోరాటం ప్రతిరోజు వాటితో నేను పోరాడుతున్నాను నేననే కాదు ఇటు చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలు అందరూ పోరాడుతున్నారు రాతుళ్లలో నిద్రలే ఉండదు గొప్ప జనం అయితే సుఖంగా నిద్రపోతుంటాడు కానీ మనకు అట్లా ఉండదు లక్ష నలభై నాలుగు వేల మందికి నీకు నిద్రలు ఉండవు ఎప్పుడో ఉలికి ఉంటావు ఎక్కడో పోతుంటావు నీ ఆత్మ నేను ఎక్కడెక్కడో తీసుకొని పోతూ ఉంటుంది అందుకే అప్పుడప్పుడు నువ్వు మేలుకుంటూ నిద్ర సరిగ్గా పోవు పర్ఫెక్ట్గా నీకు నిద్ర కొరతనే నీ జీవితాంతం ఎందుకంటే నువ్వు బహుగా నలుగగొట్టబడ్డ వాడవు నలుగొక పడ్డ దానవు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాడవు దానవు వాటిని త్యాగం తీసుకున్న నీ నీ ధనాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు నీ సమయాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు నీ వస్తువులని నీకు విలువగల నీ దృష్టి నీకు విలువ ఉన్నాయో వాటన్నిటిని నువ్వు త్యాగం చేసేస్తున్నావు కాబట్టి అదే మరణించడం ప్రతిరోజని నేను కొంతకాలం కిందట చూపించిన నువ్వు దినదినము వదుగుతే పడ్డ జీవితం అంటే నీకు ఏది విలువైందో దాన్ని సమర్పించేస్తున్నావు దాన్ని త్యాగం చేసుకుంటున్నావు అదే ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే ఒకటి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే చాలా మంది ఏమనుకుంటే నిజంగానే శారీరకంగా తన ప్రాణాన్ని రక్తంగా అార్చడం అనుకుంటున్నారు సమాధి త్వరలోకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు అది కాని కాదు వాక్యం అందుకే జేమ్ స్ట్రాంగ్ నంబర్ నేను ప్రాణం పోగొట్టుకోవడం అంటే ప్రతిరోజు నీకు ఏది విలువగలదో దాన్ని త్యాగం చేయడం ఉదాహరణకి నువ్వు టీవీ ముందు ఒక గంట సేపు కూర్చుంటున్నావు త్యాగం చేసే న్యూస్ పేపర్ మీద ఒక అర్ధ గంట సేపు పెడుతున్నావు త్యాగం చేసే రేపు ఆ పని చేయి ఎల్లుండి ఇంకో పని చేయి అవులేనండి సోషల్ మీడియా మీద నీ సమయాన్ని త్యాగం చేసి దాన్ని డెలీట్ చేసేసి సోషల్ మీడియా నేను చూడ చూడండి ఏది కూడా చూడండి నేను ప్రతిదీ నీ టైంని ఏది డిస్ట్రాక్షన్ చేస్తుందో అది పాసలైన పాయింట్ డిస్ట్రాక్షన్ అంటే ఎవరు చెప్తారు తెలుగులో దృష్టి దృష్టి ఇక్కడ గూగుల్లో అయితే అది పరధ్యానం అని చెప్తుంది అంటే నీ మనసుని పరి విధాలుగా తీసుకొని పోయేడుది డిస్ట్రాక్షన్ అంటాం ఈ లోకంలో ఎవరు నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తారంటే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏంటంటే డబ్బు కావచ్చు నీరు ఎక్కువ డబ్బు ఉంటే దీన్ని ఎట్లా ఖర్చు పెట్టాలా నీ టైం అంతా అట్లా దొంగలిస్తాడంట అదే రీతిగా నీకు బహు తెలివి దాన్ని ఎక్కడో వాడుకోవాలో స్వార్థం కోరుకొని చూస్తూ ఉంటాడు అట్లా డిస్ట్రాక్షన్ అంటే పర జ్ఞానం అంటాం ఇంగ్లీష్లో తెలుగులో నిన్ను ఎటెటో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అవన్నీ దుష్టిని వలన కలిగినాయి అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు వాటన్నిటినీ త్యాగ త్యాగం చేయిస్తూ ఉంటావు విలువగల వస్తువులకు విలువగల త్యాగం చేస్తూ కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను ఎందుకు అనిపిస్తుంది ఇంత డీప్ గా పోవాలన్నా అవసరం లేదు జస్ట్ అట్లా ప్రార్థన చేసుకొని పనులు వినిపించుకొని ఇంటికి వెళ్ళిపోయి వచ్చి సుఖంగా ఉంటే బాగుంటుంది కదా అది దృష్టి నుంచి తలంపు గొప్ప జన సమూహం ఉంటారు అందుకే వాని చేతిలో చిక్కుబడినరు తలుచుకుంటే కోట్లు కోట్లు సంపాదించేవాడిని నేను కానీ వాటన్నిటినీ త్యాగం చేసేసిన అదే టైం ఇంతింత టైము దేవుని పరిచర్లో పెట్టే బదులు నా స్వార్థం కొరకు పెట్టుకుంటే కోటీశ్వరని అయిపెట్టుకోండి కొన్ని కోట్లు సంపాదించేవాడిని కానీ వాటన్నిటినీ త్యాగం చేసుకుని నేను ఎందుకు కోరుకంటే అసలైన ధనము పరలోకానికి సంబంధించింది ఇది పనికిరాని ధనం అని మనకు తెలుసు ఇది కేవలం ఈ లోకంలో జీవించడం కోరికే మనకు అవసరం కానీ నీ యొక్క అతిహసాన్ని కోరుకోవడం కొరకు దాన్ని తీర్చుకోవడం కొరకు గానే కాదు ఏది నిన్ను వ్యామోహంలోనికి తీసుకెళ్తుందో దాన్ని నువ్వు త్యాగం చేసేయాల ఈ రోజు నుంచి అప్పుడే నువ్వు ప్రతి దినము మరణించినట్లు దినదినం మరణించాల ఒకసారి ఏది విలువ అట్లన్నీ కట్ చేసుకుంటా పోవాలా గతంలో నుంచి ఏమేమి విలువ అన్నాయో వాడు అన్నిటినీ డైలీట్ కట్ చేసుకుంటూ పోవాలా అప్పుడే నువ్వు ప్రతిరోజు చనిపోయినట్లు అప్పుడు నువ్వేమవుతావు అంటే నేను చూపించావు గతంలో నీ శరీరానికి సంబంధించిన అన్నిటిని నువ్వు డిస్కనెక్షన్ చేసుకుంటే నువ్వు సంపూర్ణంగా ఆత్మీయంగా తయారవుతావు నీ శరీరము భారంగా ఉంటుంది లేకుంటే ఈ లోకాతీతమైన భారాన్ని మోస్తుంటే ఇది బరువుగా ఉంటుంది సుస్థుగా అయిపోతుంటుంది చలించిపోతుంటుంది ఇంకా దాని తయారైపోతుంటది త్వరగా కాలాలు ముగించుకుంటుంటుంది వాటన్నిటిని నువ్వు తీసేసుకుంటే నువ్వు లైట్ అయిపోతావు అంటే ఆత్మీయంగా అయిపోతావు అప్పుడు ఈ లోకాన్ని ఆయన కంపింపజేసినప్పుడు ను ఎగిరిపోవు అదే నీ శరీరంలా ఉందనుకో ను తుల్లి వాడతావు కింద పడిపోతావు గారికి ఎగిరిపోతావు కాబట్టి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు గొప్ప జన సహవాసం చేయలేవు ఎందుకంటే వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు వాళ్ళని కేవలం ప్రభు చెంతకు నడిపించడం కొరికే మన పిలుపు మొదటి రెండు గుంపులు సరపంలతోని తెల్లతోని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సహోజం చేయలేవు అది నేను ఎప్పుడు బాధింపజేస్తా ఉంటుంది ఎందుకంటే ప్రభు హెచ్చరించండి నువ్వు వేరు పడినలా త్యాగం చేసుకోవాలవన్నీ రిలేషన్షిప్స్ అవి నువ్వు వేరు ఉండకపోతే నేను నిన్ను వాడుకోలేను సేవ నీ సేవలో విశేషమైన కార్యాలు జరిపించలేను నువ్వు బయటికి రావాల్సిందే వారి నుంచి సెపరేట్ కావాల్సిందే ఎందుకంటే వాళ్ళలో పులుపు ఉంది వాళ్ళ ప్రవాసంలో ఉంటే నీకు కూడా పులుపు పడుతుంది నువ్వు కూడా పులిసిపోతావు ఎందుకంటే నువ్వు వాళ్ళు నిన్ను ఆకర్షించుకునే రీతిగా వాళ్ళని మభి వారి బోధల ద్వారా కానీ దేవుడు నీకు తాజా మనని ఇస్తా ఉన్నాడు దాన్ని స్వీకరించి మళ్ళా పులిసిన దాన్ని ఎట్లా తింటావు తినలేవు అన్నట్టు కాబట్టి ఫస్ట్ పాయింట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక మీది చూడండి సరే హెబులు రాసిన మాట్లాడతాడు దేవుడు హెబులు పత్రిక ఇది కృత నిబంధనకు సంబంధించిన పుస్తకం ఇది పన్నెండవ అధ్యాయం ఎవిడ్ పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఐదవ వచనంలో ఒక విషయం మనం వ్యాఖ్యలు తీసుకుంటున్నాం మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకున్నట్లు చూచుకొనడి ఈ విషయం మీరు బాగా అర్థం తీసుకెళ్ళాం ఎవరైనా కావచ్చు బుద్ధి చెప్పేవాళ్ళు ఈరోజు ఏంటంటే బుద్ధి చెప్పే చెప్పేవాణ్ణి స్వీకరిస్తలేదు ఎందుకంటే దురద చెవులు గల వాళ్ళు మనుషులు వారి స్వకీయ దురాశలను నెరవేర్చుకున్నట్టు వారు పరిగెత్తున్నారు వారికి కావాల్సిన వారిని జమ చేసుకుంటున్నారు కానీ బుద్ధి చెప్పేవాడిని నిరాకరిస్తున్నది ఈ లోకం మతపరమైన జీవితం అది మనము మనకు తెలుసు మన గ్రూప్ ఏదైనా చర్చ మనల్ని ఆహ్వానించిందంటే అది ఫస్ట్ అండ్ లాస్ట్ అన్నట్టు మళ్ళా నెక్స్ట్ మనల్ని ఆహ్వానించారు ఎందుకంటే మనం చెప్పే వాక్యం వాళ్ళు సహించరు వరణ వివరణ చవితర రోమరచన పత్రిక రోమరశన పత్రిక మొదటి పత్రిక పదహారవ అధ్యాయం వివరణ చదవండి సువార్త గురించి నేను సిగ్గుపడన వాళ్ళు కాను ఎల ఎనగా నమ్ము ప్రతిభానికి మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఉన్నది అది దేవుని శక్తి మరోసారి చదివారు ఓకే అన్న సువార్త గురించి నేను సిగ్గుపడను వాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది కాబట్టి సువార్త అది దేవుని శక్తి అని దాని మనం సిగ్గుపడమనే విషయానికి ఆర్పంచే చేస్తున్నాడు పోను అదే రీతిగా మార్కుసు వార్త చూడదు ఒకసారి మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఎన్నో వచనం అన్నా మార్కు వార్త ఎనిమిదవ అధ్యయనం వచనం నుంచి చదివేదారు మరియు మనిష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యం ఆయన వారికి బోధింప నారంభించను చూడండి ఆయన బోధ ఎట్లా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎట్లా బోధిస్తున్నాడు మలసర్జా మరియు మనిష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యం ఆయన వారికి బోధింప నారంభించను అప్పుడేమైంది చదువు తర్వాత ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నవని పేతురితో అనెను చూడండి ఎంతమందికి ఇట్లా వాక్యం చెప్తే నచ్చుతుంది ఎవరికైనా నచ్చుతుందా ఆయన ఎట్లా బోధిస్తున్నాడు ఆ బోధ మనుషులకి పెద్దలకి యాజకులకు అటువంటి సేవకులకు చెప్తున్నాడు బోధ వాళ్ళు నొచ్చుకుంటలేరు కానీ నొచ్చుకుంది ఎవరు శిష్యులు బోధ నొచ్చుకుంటది ఈ విషయం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యము మనుషులని నొప్పింపజేస్తుంది వారి హృదయాలు మండుతా ఉంటాయి లేకపోతే వారి హృదయాలు నశించిపోతాయి పేతురు అట్లా చెప్పకు ప్రవ్వ బోధ అట్లా మాట్లాడద్దు ప్రవ్వ అని ఆయన చేయబట్టుకుంటున్నాడు ఆపు ఆపు బోధ కూడా ఆపు అట్లా అట్లా బోధించకు వీళ్ళకి ప్రథమ యాజకులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ముందు అట్లా బోధించకు అంటే ఆయన ఏమిటండే సైతాన అంటున్నాడు అంటే ఆయనలో పేతుర్లో దూరిందా లేదా సేవ ఉండి కూడా ఏశు ప్రభుతో పాటు కూడా సైతాన్ని దూరిందా అనేసి ఏసు గ్రహించగలిగిండు కొంచెం కష్టమే కదా సువార్త నొ మనుషులలో బాధని కల్పిస్తది బాధని కల్పించకపోతే ఎవడు కూడా పశ్చాత పడడు ఎవడు కూడా వాడు పాపిని అని గ్రహించాడు నేను అతిశయిస్తున్నాను అని వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు సువార్త వాడి హృదయంలో దూచుకొని పోయినప్పుడే కాబట్టి ఈ రీతిగా లేకపోతే వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు భూమి కంపింపబడ్డప్పుడు వాడు ఎక్కడ పోతాడు ఊహించుకోండి మార్కు చెందని వాడు అందుకే హిబ్లు రాసిన పత్రికలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి ఇరవై వచనం దానికి ముందు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపుకున్నట్లు చూసుకున్నది వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకం బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా కాబట్టి ఆడు రెండు విషయాలు చెప్తున్నాడు బుద్ధి చెప్పేవాడిని నిరాకరిస్తే నీ పరిస్థితి ఏమవుతుందంట నువ్వు తప్పించుకొని పోవంట దానికి చిక్కబడతావు భూమి కంపించినప్పుడు నువ్వు చిక్కబడతావు ఇరవై అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసను ఎప్పుడు పాత నిబంధన దాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంబింప చేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింప చేయబడినవి బడి బడినవి నిలకడగా ఉండే నిమిత్తము అవి సృష్టింపబడినవైనట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది హగ్గై చెప్పలేదు అది పౌలు చెప్తున్నాడు హగ్గైకి అక్క అక్కడికే ముగించింది ఆయన దర్శనం ఆయనకి అక్కడి నుంచి ఇంకా ముందుకు చెప్పలే కానీ పౌరుకోకనికే అర్థమైంది చలింపజేయడం అంటే ఏందో అని చలింప చేయడం అంటే బొత్తిగా తీసివేయబడడం అని అర్థం ఇచ్చినది ఈ లోకం నుంచి బొత్తిగా తీసివేయబడతాయి ఏమి చలింపబడతాయి అది మీకు ఇందాక చూపిస్తున్నాను శరీరానుసారంగా ఉండే వాళ్ళందరూ చలింపబడతా ఉంటారు ధన వ్యామోహం కలిగిన వాళ్ళంతా చలింపబడతా ఉంటారు మాట వాచాత్తుర్యం గల వాడు వాడి మాటలతో అన్ని చేసుకొస్తుంటాడు పనులు వాడికి ఉన్న ఉద్యోగము వాడికి ఉన్న ధనాన్ని వాడికున్న స్థలాలను బట్టి వాడికి ఉన్నత పదవులను బట్టి వాడు గర్వపడతా ఉంటాడు వాళ్ళందరూ చలింపబడతారు వాళ్ళందరూ కదిలింపబడతారు కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చివరికి వాక్యాన్ని క్లోజ్ చేస్తానని మీరు క్రీస్తో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి ఇదే ఇది నేను ఎన్నిసార్లో మీకు చూపించిన కొలసు రాష్ట్ర పత్రికలో పైనన్న వాటిని వెతకాల మనం అంటే ఉత చూచడంగా చూడడం వెతకడం అంటే ఏం చెప్పండి పోయి వెతకాల పైనకి వెళ్ళాలా పైకి పోయి వెతకాల కిందకు పోయి కాదు కింద ఆల్రెడీ వెతుక్కున్నారు అన్ని సంపాదించుకున్నారు పనికిరాని ఇవన్నీ అన్ని క్షణాలలో కలిసిపోతాయి మాయమైపోతుంది అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం కానీ పైన వాటిని వెతకమంటున్నాడు అంటే పోయి త్వరగా వెతుక్కో ఏం వెతుకాలో నేను ఇట్లా చేస్తా నేను ఒకసారి నా గ్యాప్ కొన్న కాడికి నేను డైరెక్ట్ గా చెప్పలేను ఎందుకంటే ఏడో గొప్ప విరవీగుతా ఉంటాడా అని చెప్పుకుంటాడు అహం తక్కువ ఉందని నీ నీ కొరకు ఆయన సిద్ధపరిచిన గృహాన్ని ఎప్పుడన్నా చూసుకున్నా పోయి వెతుక్కున్నావా ఆయన చెప్పిండు కదా అక్కడ నీకు సిద్ధపర్చాన్ని నేను తిరిగి వచ్చి తీసుకెళ్తా అన్నాడు పోయి వెతుక్కోవాలి కదా పర్లోకంలో మీకు ఇన్నిసార్లు నేను చూపించిన హిబుల్ రాసిన పత్రికలో పర్లోకంలో నిజస్వరూపం నీడలు ఇక్కడున్నాయి నువ్వు నీడవి నీ నిజస్వరూపం పర్లోకం ఉంది ఎవరన్నా పోయి కలిసినావా నీవి నిజస్వరూపాన్ని ఇట్లా వాక్యం చెప్తున్నప్పుడు అనుభవపూర్వకంగా చెప్పాలా అని నేను ఎన్నిసార్లు మీకు చెప్తా ఉంటాను అందుకే ఈ వాక్యాలు అందరూ చెప్పలేరు సేవకులు ఎందుకంటే అనుభవం లేని వాడు ఎట్లా చెప్పగలడు ఈ వాక్యం వాడికి అసలు కూడా అర్థం కూడా కాదు ఎందుకంటే వాడు ఎప్పుడు ఆ వాక్యం రుచి చూడలే అందుకే అంటే రుచి చూశాడు చూడవి ఎరగమంటాడు పైన వాటిని వెతకమన్నాడు పోయి వెతుక్కోవాలా అక్కడ ఎన్నో రకరకాలప్పుడు ఉదాహరణకి బైబిల్ నీ చేతిలో ఉన్న బైబుల్ నిజ స్వరూపం అక్కడుంది అసలైంది అక్కడ రాయబడింది అది మనకి ఇక్కడ అనుగ్రహించబడింది చేతిలో ఉన్నది కానీ బైబిల్లో అన్ని లేవని కూడా అంటాడు యోహన్ భక్తుడు ఏసు రావు చేసిన కార్యాలు ఆయన చెప్పిన మాటలు అవన్నీ రాయాలంటే ఈ లోకంలోని పుస్తకాలు ఏవి సరిపోవు అంటాడు అక్కడ అట్లనే చెప్తాడు యోహన్ భక్తుడు అంటే ఎన్నెన్నో ఆయన మాట్లాడిండో ఇంకాను అవి ఇందులో పొందుపరచలేదు అంటాడు యోహన్ భక్తుడు అంటే ఏసు ప్రావు మాట్లాడిన ఎన్నెన్నో మాటలు ఇంట్లో లేవు అందుకే పరిశుధాత్మ వచ్చినప్పుడు అవన్నటినీ తీసుకొచ్చి మీ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పరిశుదాత్మ అవసరం అనేది నువ్వు గ్రహించలేకపోతే కాబట్టి శాశ్వతమైన విలువలు ఏంది వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలా పర్లోకానికి సంబంధించినదే శాశ్వతమైన విలువ పర్లోకంలో ఉన్నవే శాశ్వతమే కాబట్టి ఆయన ఆకాశాన్ని కూడా కంపింపజేయబోతున్నాడు కానీ దాని దాటి నువ్వు అక్కడ స్థిరత్వం ఉంటుంది ఆయన ఈ భూమిని ఈ సృష్టిని ఎప్పుడు రాష్ట్రపత్రికలు ఇందాక చూసినట్లు ఆకాశమును మరియు భూమిని కంపింప కంపింపజేసినప్పుడు ఏం జరుగుతాయి అన్న విషయాన్ని మనం ఇందాక అర్థం చేసుకున్నాం అది పౌలు ఒకటే చెప్పిండు ఆయన హగ్గ చెప్పలేకపోయింది కేవలం చలింపజేస్తున్నాడు కంపింపజేస్తున్నాడు కానీ చలింప చేయడము కంపింపజేయడము అంటే వాటిని బొత్తిగా తీసివేయవడము అని అర్థం అంటే మొదటి రెండు గుంపులు పక్కా మాయమైపోతాయి అవి తీసివేయబడతాయి రెండు గుంపులు మనకు తెలుసు భూమి నేల అంటే దేనికి సంబంధించింది ఏవి చలింప చేయబడితే ఏవి కావు గొప్ప జనము అందరూ మరణిస్తారు ఆ టైంకి అని నేను చూపించిన వాక్యలేను కానీ నువ్వు పైనన్న వాటిని వెతుక్కుంటా అక్కడున్నావు కాబట్టి ఈ భూమిని ఆకాశంను కంపింపజేసినప్పుడు నువ్వు స్థిరంగా ఆయన సరిధిలో ఉన్నావు అదే యో ఏ హెచ్ సంబంధించిన వెంట్రుకలకు సంబంధించిన ఉపమానం నువ్వు ఆయన చెంగున ముడి వేయబడ్డ వాడవు అన్న వాక్యం ఉందాడు ఆయన చెంగున ముడి వేయబడ్డ గుంపే లక్ష నలభై నాలుగు వేల మంది అని ఎక్కడ దొరకవు వింటర్నెట్ లో మనం అందుకే నేను అసలు నేను నేను రికార్డింగ్ చేసిన వాక్యాల నేనే తిరిగి వింటా ఉంటా ఎందుకంటే ఆ ఏ రీతిగా దేవుడు మాట్లాడిడో అది నేను మర్చిపోయి ఉంటాను నా ఆత్మకే అవి తెలుసుకొని నా మనసుకి అవి అర్థం కావు అందుకే తిరిగి వింటా ఉంటాను నేను లేకపోతే నేను కూడా నేర్చుకోలేను అవి కొన్నిసార్లు కాబట్టి రెండోసారి ప్రభు దీన్ని చెల్లింప చేయబోతున్నాడు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంది ఫస్ట్ పాయింట్ పరలోకానికి సంబంధించిన వస్తువుల పట్ల పరలోకానికి సంబంధించిన విషయాల పట్ల విలువ లేని వారి సహవాసముల నుంచి తొలగెళ్ళిపోవాలను ఫస్ట్ పాయింట్ ఎందుకంటే పరలోకానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి లేని వాడు వాడు దేవుని బిడ్డ కావచ్చు బాబు సంబంధం ఉండొచ్చు మంచి వాక్యం చెప్పచ్చు వాడు ఎటువంటి వాడిని వాడు ఈ లోకానికి విలువనిస్తున్నాడు ఈ లోకంలో ఉన్న వాటికి విలువనిస్తున్నాడు ఇంకా శరీరానుసారంగానే జీవిస్తున్నాడు కానీ వాడు పైన వాటిని వెతుక్కోలేకపోతున్నాడు ఈ లోకం మీదకి గొప్ప మోసము పోసపుచ్చు ఆత్మని దేవుడు పంపిస్తున్నాడు మనం చూసిన గతంలో దర్శనం రాసిన పద్ధతిలలో కాబట్టి అది వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి గొప్ప గొప్ప ధర్జన్లు పడిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు పరిలోకానికి సంబంధించిన శాశ్వతమైన విలువలకి ప్రాధాన్యత ఇవ్వలేదు నీ బాధ్యత కూడా అంతే ఈ లోకంలో ఏది కూడా నిన్ను వ్యామోహంలోనికి పడేకి వీలలేదు అందరి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి సమస్తాన్ని పెంటకు ఉపగించుకోవాలి ప్రతి దాని విషయాపుడు పెంటోకలాగా నువ్వు చేసుకోగలవా ప్రతిరోజు చనిపోవాల్సిందే ఒక విలువగల వస్తువులు నీ దగ్గర డిటాచ్ చేసుకుంటున్నా నువ్వు చనిపోతున్నావు అన్నట్టు నువ్వు అన్నిటినీ భరించాలి తృందీకరణ భరించాలా నిందలను భరించాలా అన్నిటినీ భరించాలా అన్నిటినీ ఏసు ప్రభు సమర్పించేసాలి నాకు ఏమున్నా ఏమి లేకున్నా నేను మటుకు ఏసు కే సంపూర్ణంగా నన్ను సమర్పించుకుంటాను పైగా వాటిని వెతుకుంటా ముందుకు వెళ్ళిపోతుంటాను అని మన ప్రార్థన మనకు అవసరం చాలా కాలం మనం ఈ రీతిగానే ప్రార్థన చేస్తున్నాం కానీ వాడు మప్య పెట్టి ఈ లోకాతీతంగా ప్రార్థన చేపిస్తున్నాడు బహుగా కుయత్తిత్ గలవాడు వాడు మతపరమైన జీవితాన్ని మోసగించేషాం దన్న వ్యామోహం కోరు ఏ ప్రార్థన ఇప్పుడు ఉదాహరణకి ఒక పది ప్రేయర్ రిక్వెస్ట్లు చూడండి పది ప్రేయర్ రిక్వెస్ట్లో పదికి పది ఈ లోకాతీతమైన కోరికలే ఉంటాయి పదికి పది ఎవరు కూడా పైనున్న వాటిని ఎట్లా వెతకాల నాకు పైనన్న వాటిని వెతకాలని ఆశ ఉంది ప్రార్థించు బ్రదర్ అన్న ఉంటారా నేను ఒక్కని చోళ్ళారు పరలోకానికి సంబంధించిన బోధలు నేను గ్రహించాలా నాకు అటువంటి ఆత్మీయ అభిషేకం కావాలా ఆయన పరిశుత పర్వతం మీద నివసింపదగిన వాడెవడు నేను నివసించాలని ఆశపడితే నన్ను ప్రార్థన చేయబ్రదర్ అన్న ప్రార్థనలు వినలేను ఇంతవరకు నా పిల్లలు నా కుటుంబము నా భార్య నా భర్త వాళ్ళ చదువులు వాళ్ళ రోగాలు వాళ్ళ సమస్యలు ఇవే ప్రార్థనాంశంలు స్కూల్ సీట్లు పెండ్లి పిల్లలు సంతానం లేదు వస్తువులు లేవు ఇల్లు లేదు అన్ని లోకాతీతమైన సమస్యలే అంటే ఇంకా వాటితోనే కొట్టిమిట్టాడుతుంది అన్నట్టు జీవితం అవి ఎప్పుడో వాటిని జయించి పైన వాటిని వెతకాల్సింది పోయి ఇంకా కిందనే వెతుక్కుంటా ఉండిపోయింది క్రైస్తవ జీవితం ప్రపంచాత్మకంగా ఎంత పాటలు పాడితే ఎంత ప్రార్థన చేస్తే ఏం ఎంత వర్షప్ చేస్తే ఉన్నామో ఆయన కంపింప గాలికి ఎగిరిపోకుండా నేను కాపాడుకోవాలంటే ఆయన చెందిన ముడివే జీవితం నీకు పరిశుద్ధ పర్వతం మీద దేవుని పరుశుద్ధ పర్వతం మీద నువ్వు నివసించడం ప్రభువా నాక ఆ అనుభవం నేను నీ పరిశుధ పర్వతం మీద నీతో పాటు నివసించాలని అయినా నా ఆత్మను అట్లా సిద్ధపరచు ప్రభు నేను ఈ లోకంలో వెతుకుతానన్నిటినీ కానీ అసలేనై నిజ స్వరూపాలు అక్కడున్నాయి అవి వెతుకునే లోకంలో అన్నీ దొరికాడు నాకు కానీ ఈ లోకంలో వెతికి వాటిని పోగొట్టుకున్నాడు పరలోకంలో ఉన్న జీవగ్రంథంలోని ఆ పత్రికలని ఆ పుస్తకాలను నేను క్షుణ్ణంగా పరిశీలించాలా నేను అక్కడ పోవాలా ప్రవ్వ నాకు అవకాశం ఈ ప్రవ్వా నన్ను నడిపించు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం మీరు వచ్చి నీ నీ నిజ స్వరూపము నిన్ను నువ్వు అక్కడ పోయి చూసుకోవాలా ఆ అనుభవాలు గుండా పోతేనే కానీ నువ్వు రోషంగా పౌరుషంగా ఆయన కొరకు ప్రవక్తలు ఎందుకు అంత కఠినంగా జీవించాడంటే వాళ్ళకందరికీ ఆ అనుభవాలు వాళ్ళు ఆ పనులు గొప్ప దర్శనాలు చూసిన వాళ్ళు అక్కడ పోయి సంభాషించిన వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులతో పురాతనమైన భక్తులతో హానోకు ఏలియా మోషే అటువంటి వాళ్ళతో వాళ్ళు దర్శ సందర్శించిన వాళ్ళు దాని గ్రంథంలో మనం వీళ్ళందరూ దైవజనులు గొప్ప దైవజనులు పనులు కొంచి దిగొస్తున్నారు వాళ్ళు కిందికి వచ్చి ఇక్కడ వాళ్ళు ముగించుకొని పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అనుగ్రహించే వాళ్ళు ముగించి పైకి వెళ్తున్నారు అంత నుంచి పైకిపోయిన పై నుంచి కిందికి వచ్చినది కాదు ఫస్ట్ యాకబు నిచ్చబంధించింది దెదుతులు కింది నుంచి పైకి వెళ్తున్నారు కానీ పైనుంచి కిందికి వస్తలేరాలు ఆ నిచ్చే ఆ దర్శనంలో ఆ కళలో కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు పోవాలా మళ్ళా రావాలా పోవ్వాలా కిందికి రావాలా ఇది సాధ్యము అన్న విషయాన్ని ప్రభు జ్ఞాకం తీస్తుండే యాకబు నిచ్చెన నుంచి కాబట్టి ప్రార్థనలు కూర్చున్నప్పుడు నువ్వు ఈ అనుభవంకి వెళ్ళిపోవాల ఆత్మ నిమిదికి దిగరాగానే అసలు నీ నీ శరీరం నువ్వు మర్చిపోతావు నీకు తెలవకుండానే నీలో నుంచి నీ జీవం వెళ్ళిపోతుంది ఆ అనుభవంలోనికి పోవాలను నువ్వు కొంచెం కష్టమే ఎందుకంటే నేను చెప్పిన ఇందాక పళ్ళు ఆసక్తి లేని సహవాసంలో ఉంటే ఈ అనుభవాలు నీకు ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు కానీ ఇంకొక ఇరవై సంవత్సరాలునే నువ్వు చూడలేవు ఆ సహవాసానికి బయటికి రావాల తొంటరి సహవాసం ముసలమ్మ ముచ్చట్ల సహవాసం పోకిరి సహవాసాలు ఈ సహవాసాల నుంచి త్వరగా బయటికి రావాలను నిర్లక్ష్యమైన జీవితం కలిగిన నిన్ను పరిపరి విధాలుగా తీసుకుపోయే సహవాసాలు నీ టైం అంతా వృధా చేసే సహవాసాలు అన్ని కట్ చేసుకో ప్రభు కొరకు జీవించడం నేర్చుకో అటువంటి కురువుని ప్రభువు మీకు అందరికీ అనుగ్రహించాలనే ప్రార్థిస్తున్నాను ఇప్పుడు పరశుధర వండ్రి మీకు వదనాలనైనా అనేక పర్యాలు మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు చెప్తున్నారు నైనా అని బుద్ధి చెప్పే వాడినే ఈ లోకం తిరణీకరిస్తుందండ్రి అటువంటి బోధ అవసరం లేదు వారిని నికా వారిని వారిని నిరాకరిస్తున్నారు ప్రభ మేము అట్లుండకుండా ప్రభ బుద్ధి చెప్పే వారిని మేము జాగ్రత్త పడలాగా సహాయపడండి నేను ఆ బుద్ధిని తీర్ తెకరించిన వాడు వాడు తప్పించుకొనో లేడని విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి ప్రభా పట్లోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనం తప్పించుకొని పోండి మరి నిశ్చయం అని చెప్తున్నాడు ప్రభా కాబట్టి పట్లోకం నుండి కిందికి దిగవచ్చే గొప్ప దైవజనులు వారు మాకు బుద్ధి చెప్తారు అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం భూలోకంలో ఉన్న బుద్ధి చెప్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అటువంటి గుంపులు ఉండాలా అటువంటి గుంపుతో సహవాసం చేస్తుండాలా అటువంటి భాగ్యాన్ని ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళందరికీ అనుగ్రహించండి ప్రభా మీతో వ్యక్తిగత సంబంధం కలిగి జీవించే ఆ అనుభవం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను ఐహిక విచారాల చేత కొట్టుకొని పోతుంది జీవితం అవును ప్రభ వాటిని ఏ రోజు ఛేదించుకోలే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ మాకు చెప్పినారు రాబో ఉపద్రవ నుంచి నువ్వు ఎట్లా జాగ్రత్తగా నిన్న ఆర్థిక స్థితి పతనమైనప్పుడు నీ చేతిలో డబ్బులు లేనప్పుడు నువ్వు ఎట్లా బ్రతుకుతావు ఆయన నువ్వు హెచ్చరించినప్పుడు కూడా మేము వినలేదు ప్రభా మేము డబ్బులు సేవ్ చేసుకోలేదు మా లైఫ్లో ఇప్పుడు బహు దుఃఖపడాల్సి వస్తుంది ఎన్నోసార్లు మీరు మనం హెచ్చరించినా మేము వినలేదు ప్రభావ యోసేపుకు సంబంధించిన బోధల్లో మీరు చూపించినారు ఇరవై శాతం ప్రతి నెలా సేవ్ చేసుకోమని అయినా మేము వినలేదు ప్రభా ఈరోజు బహు కష్టపడుతున్నారు ఇదా బ్రదర్ సిస్టర్స్ హాస్పిటల్స్ పోయి ఎంతగానో శ్రమలు అనుభవిస్తున్నారు డబ్బులు లేకుండా ఏ రోజు వాళ్ళ మాటలు వినలేదు ప్రభా బుద్ధి చెప్పే వాడిని నిరాకరించడం ఎంతగానో శ్రమలుగుండపోవాల్సి వస్తుంది కానీ మీరు అయినా కానీ వాళ్ళని విడిచిపెడతలేరు ప్రభా వారి అవిధేయతని మీరు కోపగించుకుంటలేరు ప్రభా వారి నిర్లక్ష్యతని మీరు ధృనీకరిస్తలేరు ప్రభా ఎంతో ప్రేమ జారిగల దేవుడు ఎన్ని మాటలు చెప్పినా విని వారిని కూడా మీరు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు నేను కానీ ఎన్నిసార్లు చెప్పడం లోపల నీ జీవితం అయిపోయింది కాస్త జీవితం ఈరోజు మనం కనుకరించమని ప్రార్థిస్తాం తండ్రి ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభు ఈసారి వేస్ట్ చేయం టైం ఈసారి ఏది కూడా వేస్ట్ చేయం ప్రభు సంపూర్ణంగా మీద ఆధారపడి ముందు పోలాగినా ఈ బుద్ధిని మేము వాడుకోవడా సహాయపడండి ఈ రాత్రి మాకు మంచిది గరిదై చే ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం ప్రతి డీమన్ స్పిరిట్స్ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం గట్టు సర్పము కక్కిన ఆ జలం ప్రవ్వ మృత నది అందులో రకరకాల రోగాలు ఉన్నాయి ప్రవ్వ అబద్ధ బోధలున్నాయి ప్రవ్వ మోసపుచ్చు ఆత్మలున్నాయి ఆ నీళ్ళలో వాటిని మింగివేస్తుంది భూమి నైనా అవును వాటిని మేము అసహించుకుంటున్నాం లక్ష నలభై వేల మందిని ఏ రోగం ముట్టదని మీరు అక్కడ వాతనం చేసినారు ప్రవ్వ బట్టి మీకు ఎంతో మదనాలు అవి ముట్టినా మాలో ఉండలేవు అవి కారిపోతాయి అన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరించిన నేను కాబట్టి ప్రభు సైతాన్ని రకరకాల రోగాలు కక్కిండి ప్రవి లోకంలో అవి గొప్ప జనాన్ని పట్టి పీడిస్తున్నాయి ప్రవి రోజు వాడి మీద విజయం పొందిందని వాక్యం ప్రభు మతపరమైన క్రైస్తవులందరూ శ్రమల గుండె రోగాల గుండె కానీ మీరు మందిరాన్ని మహిమతో నింపుతున్నారు దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఆయన మేమందరం ఎదురు చూస్తున్నాను మమ్మల్ని మీ యొక్క మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను మేము బహుగా పరిశుద్ధంగా ఉంటేనే కానీ అది సాధ్యం కాదు నైనా ఈ లోకపు మాలిన్యం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ మహిమతో నింపి నడిపించమని ప్రభా ఎట్టి పరిస్థితుల ప్రభా కాంప్రమైజ్ మేము కామునైనా మీ మహిమ మీ మహిమని అధికమైన మహిమలోనికి మేము పోలాగిన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రించమని ముఖ్యంగా నేనా ప్రతి చీకటి దురాత్మ శక్తుల నుంచి అందరికీ సంపూర్ణమైన విడుదలనే ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రతి డీమన్ స్పిరిట్స్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం డయాబెటిక్ స్పిరిట్స్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు అన్న డయాబెటిక్ డీమన్స్ ఐ డి త్రోన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హార్ట్ డీమన్స్ హార్ట్ ట్రబుల్ డీమన్స్ ఐ డి థ్రోన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ క్యాన్సర్ డీమన్స్ ఐ డి త్రోన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ లార్డ్ మిమ్మల్ని మేము యంత్రం చేస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితాలలో వారిని మీరే పరిపాలించండి రాజ్యం వెళ్ళండి ప్రభ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభ విశేషమైన అద్భుతాలు చేయండి భూతాల క్రితలు సేవ చేసే బిళ్ళగా తయారు చేయమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండను గాక ఆమెన్ ప్రైస్ <inaudible> కూడా <inaudible> <inaudible> <inaudible> <inaudible> <inaudible>